వీళ్ళు కూడా మీరు ఇంటి దగ్గర ఇలా ప్రార్థన చేసుకుంటారు నాలుగు కాలాలలో వీలైతే ఆరు కాల ఇంటిలో ఆరు కాలాల్లో అర్చన జరుగుతుందా కనీసం నాలుగు కూడా చేయని వాళ్ళు కనీసం మూడన్నా చేయాలి సంఖ్య నాలుగు కాలం నాలుగో సంఖ్య అర్ధరాత్రి పండుగ సిక్స్ ఏఎం సిక్స్ పిఎం ట్వెల్వ్ జీరో అవి నాలుగు కాలంలో నాలుగు ప్రదోషణలు అనమాట ఆ ప్రదోషంలో భగవనాన స్మరణ ఈశ్వర స్ఫురణ ప్రతి జీవిలో కూడా సహజంగా ఉంటుంది ఏ ప్రయత్నం లేకుండా ఆ ప్రదోషకాలంలో ప్రతి ఒక్కరిలో ఈశ్వర స్ఫురణ ఉంటుంది సాధకులందరూ ఆ ప్రదోషకాలాన్ని వినియోగించుకోవాలి అప్పుడే మీ సాధనలో మీరు పురోగతి సాధించగలుగుతారు ఈశ్వర గణాలు శంకర గణాలు ఉంటాయి కదండి రుద్రగణాలు ప్రదోషకాలంలో సంచారం చేస్తుంది కర్మఫలాన్ని ఇచ్చేదంతా కూడా రుద్రగణాలే ఎవరైతే ప్రదోషకాలంలో నిద్రిస్తూ ఉన్నారో ఉంటారో వాళ్ళకి తామసికమైనటువంటి తీవ్ర ఫలాలు అన్నమాట అందుకని పెద్దలు చెప్పారు సంధ్యా సమయంలో నిద్రించకూడదు అంటే సంధ్యాసమయం అంటే కేవలం సూర్యాస్తమయమే కాదు సూర్యోదయం సూర్యాస్తమయం అట్లాగే మధ్యాహ్నం అర్ధరాత్రి ఈ నాలుగు నాలుగు ప్రదోష కాలాలు అన్నమాట ఆ కాలంలో ఆ స్థితిలో ఉండేట్టుగా నిద్రలో నువ్వు ఎట్టేస్తావో నాకు తెలియదు అంటే నిద్రా సమయాన్ని కూడా సాధన సమయంగా మార్చుకునే దశలో అర్థం సమేపీ తగ్గిపోతుంది నిద్ర అంటే ప్రపంచంలో ఎవరు నలభై మూడు నిమిషాల కంటే ఎవరు పోరండి మిగిలిన సమయం అంతా అడుగు ఇటు అలడమే గాఢ నిద్రావస్థ ఎవరికైనా ఉండేది కేవలం నలభై మూడు నిమిషాలు మాత్రమే నీళ్ళు సమయం అంతా నిద్రలో ఏడు అవస్థలు ఉన్నాయి ఆ ఏడు అవస్థల్లో పైకి కిందకి తిరుగుతూ ఉంటాం కాబట్టి అంతా నిద్రనుకుని భ్రాంతి చెందవలసినంత అగత్యం ఏం లేదు నిమిషాల మధ్యలో లేస్తే నిద్రాభంగం అయిపోయింది కానీ మళ్ళా ఏడు గంటలు నిలబడతారు అండి ఏదో ప్రమాదం వచ్చింది అలాంటి భావంలో భ్రాంతిలో ఉండాల్సిన అగత్యండి నిజానికి నీ శరీరానికి తెలుసు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో నడకుండానే రెస్ట్ తీసుకుంటాను నిజంగా కనుక శరీరానికి కనుక రెస్ట్ అవసరం అయితే నీ పర్మిషన్ అడుగుతుందా ఏ పరిస్థితిలో ఉన్నా విడిపోతుంది ఏంటి ఇప్పుడు బాగా అలిసిపోయింది అని పక్కవాడు తెలుసుకుంటే డబ్బు అదే నిద్ర కానీ మనం ఏం చేస్తున్నావు ఆ పది పట్టిందండి బాబు ఇహ అభ్యాసం మేరకు చేస్తే అలవాటు అయిపోయి యాంత్రికం అయిపోతారు కదా ఇలా కాకుండా